దాన్ని ఆయుర్వేదంలో భాగంగా పెట్టేవాడి మన ఆయుర్వేదం మొట్టమొదటి చెప్పేది ఏ కాలంలో ఏం తినాలి ఏ కాలంలో ఏదైనా తినేసేయొచ్చు ఏదైనా పిండి పోసేయచ్చు అరిగిపోతుందిలే అని చెప్పదు ఏ మానవుడు అలా తినకూడదు కాలానుసారమే తినాలి ఒక కాలంలో వశిష్ట సృష్టినే తినాలి ఒక కాలంలో విశ్వామిత్ర సృష్టినే తినాలి ముఖ్యంగా ఇప్పుడు శరదృతువు ఈ శరదృతువు కాలంలో విశ్వామిత్ర సృష్టికి సంబంధించినటువంటి నైవేద్యాలన్నీ ఉంటాయి నిన్న ఆ బియ్యంలో పెసరపప్పు కలిపి వండినటువంటి పొలకం ఉంటుంది మనం ఎప్పుడూ కూడా అన్నంలో సాధారణంగా కందిపప్పుని కలిపి వండమండి వండుతాం ఎక్కడన్నా వండం అన్నం కందిపప్పు వేరువేరుగా వండుతాము కలిపి తింటాం అది వేరే విషయం వండే డబ్బుడే కలిపి వండవలసినటువంటివి విశ్వామిత్ర సృష్టి ఇది గుర్తుపెట్టుకోవాలి అవి వేరువేరుగా వండి తినకూడదు అవి కలిపి వండాలి కలిపి వండితేనే అవి ఆరోగ్యాన్ని వేరు వేరుగా కలిపి వండి తిన్నారనుకోండి అవి ప్రమాదాన్ని ఇస్తాయి అనమాట చాలా మంది పెసరపప్పు విడిగా చేస్తానండి పెసర పచ్చడి విడిగా చేస్తానండి అంటారు ఈ పెసర గనక విడిగా గనక వాడారు అది మీ జీర్ణశక్తిని పరీక్షిస్తుంది సో జాగ్రత్తగా గమనించాలన్నమాట పెసర పునుగులు అంటాడు ఆ పెసర పునుగులు తిన్నాడు అనుకోండి వీడు మర్నాడి గోవింద వీడికి అవుతుంది జాగ్రత్తగా గమనించాలన్నమాట అందుకని వీడిని ఎప్పుడు కూడా ఆ తినేటప్పుడు ఆహారంలో వశిష్ట సృష్టి ఏమిటి విశ్వామిత్ర సృష్టి ఏమిటి అనేది భేదం తెలిసి జీవించాలి సరే ఇదంతా పెద్ద విషయం సరే ఓకే ఇట్లా ఇట్లా సృష్టి చూడండి ఇట్లా గమనిస్తే ఎన్నో అంశాలు ఉన్నాయన్నమాట విజ్ఞాన దృష్టితో చూస్తే మహర్షులు ఏం చేశారంటే ఇట్లా సృష్టిని పరిశోధించి మనకి వాటి వాటి పదార్థ లక్షణాలు శక్తి లక్షణాలు ఆఖరికి ఎక్కడ దాకా చెప్పారు ఇప్పుడు ణవాలు శక్తి ప్రణవాలకు ఆధారభూతమై ఉన్నటువంటి ఓంకారం అక్కడ వరకు చెప్పారు చెప్పి చిత్కళ ఆనంద కలిగ ఆ ఓంకారం అనేటటువంటి చిత్కళలో ఆనందాన్ని అనుభవించే మహాతల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆదిశక్తి నాయన ఇక్కడ దాకా వెళ్ళొచ్చు శబ్ద తన్మాత్రని అనుసంధానం చేసి నీ లోపల ఉన్నటువంటి అనాహత శబ్దాన్ని గనక నువ్వు పట్టుకోగలిగిన వాడవైతే నువ్వు ఆదిశక్తి రమే ఆత్మా పరమాభావ నాకృతి అక్కడ దాకా వెళ్ళదు ఇది లలితాశాస్త్రనామా చదవడం వలన మనకి స్ఫురించవలసినటువంటి విజ్ఞానం అలా విజ్ఞానం స్ఫురించకుండా మనం జీటి ఎక్స్ప్రెస్ లాగా శ్రీమాత శ్రీ మహారాజ్ని దగ్గర నుంచి శక్తి ఐక రూపిణి దాకా చదువుకుంటూ మా శరణవరాత్రులు బాగా చేశామంటే దసరాల్లో ఎంత బాగా పూజలు చేసామనుకుంటున్నారు రోజు పదిసార్లు ఎంత ఆశాస్నానం చేద్దాం అన్నాం అనుకోండి వెరీ గుడ్ కర్మకాండ వరకు వెరీ గుడ్ దానివల్ల ఫలితం వస్తుంది రాకుండా కానీ రావలసినంత ఫలితం రాలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లవాడు స్కూల్కి వెళితే మా అబ్బాయికి బస్తా బరువు మూయటం బాగా వచ్చిందండి అన్నాం అనుకోండి ఎందుకని స్కూల్లో పుస్తకాల బస్తా రోజు మోసుకెళ్ళాడు కాబట్టి బస్తా బరువు మోసే శక్తి మా వాడికి బాగా వచ్చిందండి అంటే స్కూల్కి వెళ్ళడం వల్ల ప్రయోజనం అది ఒకటే కాదు కదా కేవలం శారీరక దారుఢ్యం వస్తే లాభం లేదు కదా బుద్ధి వికాసం కూడా రావాలి సో అట్లాగే లలితాశ్వాసనామం చదవడం వల్ల మానవుడికి ప్రాణశక్తి బాగుపడుతుంది శరీరంలో ఇంద్రియాలన్నీ బాగా బాగుపడతాయి బాగా ఆకలిస్తుంది ఎందుకని బాగా ఉచ్చారణ చేస్తాడు కాబట్టి బాగా శ్వాస మీద ప్రయోగం చేస్తాడు కాబట్టి అలా ఒక నలభై నలభై ఐదు నిమిషాల సేపు ఆ పూజలు ఆ బిజాక్షరాలని చదువుతాడు కాబట్టి ఆ ఆ బలం అంతా మనిషి శరీరంలో పనిచేస్తుంది ఆర్గాన్స్ అన్ని బాగుపడతాయి రక్త ప్రసరణ బాగుపడుతుంది ప్రాణప్రసరణ బాగుపడుతుంది ఇదంతా పుస్తకాల బరువు పుస్తకాలు సంచి మోయడం వలన వచ్చినటువంటి శారీరక దారుఢ్యం లాంటిది అనమాట రావాల్సింది ఏమిటి బుద్ధి వికాసం వెరీ ఇంపార్టెంట్ విజ్ఞానం దాసనామం చదవడం వల్ల రావాల్సింది ఏంటంటే విజ్ఞాన విజ్ఞానం కావాలంటే ఏం చేయాలి దేన్ని ఎక్కడ అప్లై చేయాలో తెలియాలి ఏది ఏం చెప్తుందో తెలియాలి దాని ద్వారా నీకు సాధన బలపడాలి దాని ద్వారా నీ జీవితం బాగుపడాలి నువ్వు ఈ పంచ గగన పురోగమించినటువంటి స్థితికి రావాలి ఇంతకీ ఆవిడ ఎవరయ్యా దహరాకాశ ఎవరు అందరూ ప్రపంచమంతా పూజలు చేస్తున్నారే ఇప్పుడు ఈ అమ్మవారు ఈ ఎక్కడ ఉన్నటో ఇంతకీ ఆవిడ దహరాకాశ మరి మనం అక్కడ దాకా వెళ్ళాము ఆ దర్శనం ఏమైనా కలిగిందా ఇది కదా అమ్మవారి దర్శనం అంటే ఇలా కదా అమ్మవారిని చూడాలి మనం ఏం చేసాము మనకి చేతనైనట్లుగా మన ఇంట్లో ఉన్న బొమ్మకి రకరకాలైన చీరలు కట్టడం రకరకాలైన ఆభరణాలు పెట్టడం రకరకాలైన ఆయుధాలు పెట్టడం రకరకాలైన వాయిద్యాలు పెట్టడం ఇలాంటి వాటితో సంతృప్తి చేస్తాం అలంకార ప్రియా మనమే అలంకార ప్రియో విష్ణు అని ఆయనకి పేరు పెట్టాం కానీ మనమే అది మనమే అలంకార ప్రియత్వం కలిగి ఉన్నాం అమ్మవారి పేరు చెప్పుకోవడం ఈ రోజుకో పొద్దురు కడుతుంది రోజుకో పదివేలు ఖర్చు సరే ఎట్లా అయినా సరే ఏదైతే ఇదంతా కూడా బాహ్యం కదా ఈ బాహ్యానికే సంతృప్తి చెందవచ్చా ఆలోచించి చూడండి కనీసం ఇది కూడా లేకపోతే పశు అయిపోతాడని ఇదన్నా చేయమను వీడు ఇది కూడా చేయలేదనుకోండి ఇప్పుడు చూడండి ఇట్లా ఇలా కూడా చేయని జీవితాలు కొన్ని ఉన్నాయి ఈ మాత్రం పూజ కూడా ఈ మాత్రం ఒళ్ళు వంగన వాళ్ళు కూడా ఈ మాత్రం లేచి సదాచారాన్ని పాటించని వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఎటువంటి జీవితానికి కలిగి ఉన్నారు వీళ్ళు మానవోపాధిలో ఉన్నటువంటి పశువులు అనమాట ఏ కాలంలో కనీసం భగవాన్ నామస్మరణకు